జై గురుదత్త యోగ వాసి ఉపశమ ప్రకరణం రెండవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు పన్నెండవ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే వశిష్ఠుడు అదే ఆవేశంతో జీవన్ముక్తి లక్షణాలను వర్ణించసాగాడు వాల్మీకి మహర్షి ఈ బోధను రెండు సర్గలలో తొంభై శ్లోకాలలో వర్ణించాడు అందులో మొదటి సర్గలో ఏ రకమైన మానసిక నిశ్చయాలు చేసుకుంటే ఒక వ్యక్తి జీవన్ముక్తుడవుతాడో వాటిని ఏ రకమైన మానసిక నిశ్చయాలు చేసుకుంటే జీవుడు దుక్కితుడు దుఃఖితుడవుతాడో వాటిని ఎక్కడికక్కడ విభాగం చేసి చూపించాడు రెండవసలో జీవన్ముక్తుడి యొక్క వ్యవహార దిశను అనగా ఏమీ అంటకుండా వ్యవహారాలు చేసే పద్ధతిని విస్తారంగా వర్ణించాడు ఇలా చెప్పడంలో వశిష్ఠుడి ఉద్దేశం ఏమిటంటే శ్రీరాముడు జీవన్ముక్త దిశకు చేరుకోవాలనేదే అందుకోసమే ఆయన జీవన్ముక్తుడి వ్యవహార వర్ణనను ముగింపుకు తెస్తూ ఇలా అన్నాడు రామ అనాది సిద్ధమైన ఈ సంసార ప్రవాహంలో ఎన్ని కోట్ల జన్మలెత్తావు అందుచేత ఈ ప్రపంచంలో ఉన్న జీవులలో ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు నీ బంధువై కనుక इपड़ी देहा मंदिर बंधु ये, ये, ये, बंध ये कुछ क्या चूस्ते लोकल्ल प्रति जीवी नीक चरकाल बंधुवे मोर रक चूस्ते अं दी नीक संबंध में बंधुना जगति बंधुरबंधुरी पद्दर्ग अरव श्लोक चाण पुण्य पावनोपाख्यान अने मंजुथी చెప్తా విను అంటూ పంతొమ్మిదవ సర్గలో వశిష్ఠుడు ఈ కథ చెప్పసాగాడు మహేంద్ర పర్వతం మీద ఆకాశ గంగా తీరంలో దీర్ఘతపుడు అనే మునిశ్రేష్ఠుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు పుణ్యుడు రెండవవాడి పేరు పావనుడు వాళ్ళిద్దరూ కూడా తపస్సు చేస్తూ కొంతకాలానికి పెద్దవాడు పుణ్యుడికి ఆత్మతత్వ జ్ఞానం కలిగింది రెండోవాడికి పావనుడికి శాస్త్రజ్ఞానం కలిగింది కానీ అనుభవ జ్ఞానం ఇంకా కలగలేదు పావనుడిలా మధ్యమ స్థితిలో ఉండగా ఒకరోజున తండ్రి మరణించాడు ఆయన భార్య మొదట్లో కొంతసేపు దుఃఖించిన త్వరలోనే తెలివి తెచ్చుకుని తన యోగశక్తితో దేహత్యాగం చేసి సహగమనం చేసింది చిన్నవాడు పావనుడు ఈ విధి విఘాతానికి తట్టుకోలేకపోయాడు తల్లితండ్రులిద్దరూ ఒకేసారి పోయేసరికి అక్కడ ఉండలేక వారికి అంత్యక్రియలు చేయాలనే మాట కూడా మర్చిపోయి అడవిలో ఎక్కడికో పారిపోయి ఒంటరిగా కూర్చుని భోరు భోరుని ఏడవసాగాడు నాన్నగారి పుణ్యుడు తమ్ముడు కోసం కొంతసేపు చూసి తనే తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేసి తమ్ముడు కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఒకచోట పట్టుకున్నాడు తమ తల్లిదండ్రులకు విదేహముక్తి లభించిన ఆ విషయాన్ని గ్రహించలేక భోరుభోరును విలపిస్తున్న తన తమ్ముడి అజ్ఞాన దశకు జాలిపడి అన్నగారు తమ్ముడికి ఇలా బోధించసాగాడు పూన్యుడు అన్నాడు తమ్ముడు ఎందుకలా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ నీ తల్లి తండ్రి ఇద్దరూ ముక్తులు పొందారు మోక్షానికి చేరిన వారి గురించి ఏడబ్బచ్చ మోక్షం అంటే ఏమిటి స్వస్వరూప ప్రాప్తి వాళ్ళిద్దరూ ఇప్పుడు అఖండమైన అద్వితీయమైన స్వస్వరూపంలో ఉన్నారు మరి నువ్వు నువ్వు వాళ్ళ మీద ఈమె నా తల్లి ఈయన తండ్రి అనే మోహబంధంతో నీకు నువ్వే ముడివేసుకుని కూర్చున్నావు ఒక మాట అడిగితే చెప్పు ఈమె ఒక్కతే నీకు తల్లే ఈయన ఒక్కడే నీకు తండ్రే పోని వాళ్లకు నీవు ఒక్కడివే కొడుకువా ప్రతి ఋతువులోనూ ఒకే చెట్టుకు వందల కాయలు కాస్తున్నాయి రాలిపోతున్నాయి రాలిన వాటిలో కొన్ని మొలుస్తున్నాయి వాటికి మళ్ళీ ప్రతి ఋతువులోనూ వందల కాయలు కాస్తున్నాయి ప్రతీ జన్మలోనూ నీకు తల్లి తండ్రి వస్తున్నారు పిందిల పక్కన ఆకులున్నట్లుగా ప్రతి జన్మలోనూ నీ చుట్టూ బంధువులు చేరుతున్నారు ఎప్పటికి ఎన్నో ఋతువులైనయో నీకు ఎన్ని జన్మలైనాయో ఎంతమంది తండ్రులు తల్లులు ఇప్పటికి మరణించారో తల్లిదండ్రుల కోసం ఏడవడమే మంచిదని నీకు సిద్ధాంతమైతే పాత తల్లిదండ్రులు అందరి కోసం కూడా ఏడుస్తూనే ఉండాలి అలా నువ్వు ఏడవడం లేదు ఎందుకని నీకు పాత జన్మలు ఉన్నాయని తెలితే నీకు పాత తల్లిదండ్రులు ఉండేవారిని తెలీదే వాళ్ళు మరణించారని తెలీదే వాళ్ల కోసం ఎందుకు ఆడవో వీళ్ల కోసం ఎందుకు ఏడుస్తున్నావు కొంచెం ఆలోచించి చెప్పు నాయన తమ్ముడు నువ్వు శాస్త్రం చదువుకున్నవాడివి నీకు తెలియని విషయం కాదు ఈ ప్రపంచం ఒక రకమైన భ్రాంతిగా మనకు కనిపిస్తుంది ఇది సత్యం లేదు అసత్యం లేదు అందుకే ఇది మిథ్య పరమార్థంతో ఆలోచిస్తే ఈ జగత్తులో సత్యమే లేదు అంటే నీకు నిజమైన మిత్రులు లేరు జన్మ లేదు నాశనము లేదు మరి ఈ ప్రపంచంలో ఇంత కథ కనిపిస్తోందే వీళ్ళంతా పుట్టడం కనిపిస్తోందే గిట్టడం కనిపిస్తోందే అంటవా అవును కనిపిస్తోంది ఎడారిలో ఎండమావి నది కనిపిస్తోంది దానిలో అలలు కనిపిస్తున్నాయి సుడులు కనిపిస్తున్నాయి అవి ఎంతో ఇవి అంతే ఈ ప్రపంచంలో ఎంతకు మించిన పరమార్థం లేదు అన్నగారు చేసే బోధ ఇక్కడికి వచ్చేసరికి వాల్మీకి మహర్షి సర్గ పూర్తి చేసి మళ్ళీ అదే బోధతో పై కొనసాగించాడు ఒక వ్యక్తి చేస్తున్న ఉపన్యాసం మధ్యలో సర్గని ఎందుకు వెడగొట్టాడంటే తక్కిన చర్చను విడదీసేసి బంధుత్వం అనే భ్రాంతి మీద చర్చను కేంద్రీకరించి జన్మ పరంపరల తీరును వివరించడం ద్వారా బంధుత్వ భ్రాంతిని పోగొట్టాలనే సంకల్పంతో ఈ రకంగా సర్గ విభాగం చేశాడు అనిపిస్తోంది అరసల విషయంలోకి వద్దాం అన్నగారు పుణ్యుడు తన బోధను ఇలా కొనసాగిస్తున్నాడు పుణ్యుడు అంటున్నాడు తమ్ముడు తల్లి తండ్రి అని బాధపడుతున్నాం బాగా ఆలోచించు నిజంగా ప్రపంచంలో తల్లి అనేవాడు ఉన్నారా తల్లితండ్రులు అనే భావన ఉన్నదా మన తల్లితండ్రులెవరో మనకే తెలియదు అవేవో కారణాల చేత వీళ్ళు మన తల్లితండ్రులు అని నమ్మేస్తాం భావిస్తాం బంధుత్వే భావితో విషామృత స్థితి ఉపశమనం ఇరవయ సరిగ్గా మూడవ శ్లోకం బంధువు అనుకుంటే బంధువు శత్రువు అనుకుంటే శత్రువు ఒక పదార్థాన్ని నువ్వు విషం అనుకుని వదిలేస్తున్నావు అదే పదార్థాన్ని మరో పురుగు అమృతం అనుకుని తినేస్తుంది అది హాయిగా బ్రతుకుతోంది దాన్ని విషపు పురుగు అంటున్నావు నువ్వు నీ భావం నీది దాని భావం దానిది ఈ ప్రపంచంలో ఉన్న బంధుత్వాలన్నీ అలాంటివే ఇప్పుడు ఆలోచించు నీకు నిజమైన బంధువు ఎవడు ఈ దేహమే నేనే భ్రాంతిలో నువ్వు నేను అనుకోవడం లేదు అయినా కొంచెం చెబుతా ఈ దేహం అంటే ఏమిటి ఒక తోలు దాని వెనకాల రక్తం దాని వెనకాల ఎముకలు వాటి మధ్యలో గుజ్జు ఇంతే కదా ఇవన్నీ జడ పదార్థాలు మరి నువ్వు నువ్వు చేతన స్వభావుడు జడమైన రక్త మాంసాదులు నువ్వెట్లవుతావు మరి నువ్వెవరూ ఆలోచించుకో ఇక్కడ రెండు దేహాలున్నాయి ఒక దేహం పేరు పుణ్యుడు మరో దేహం పేరు పావనుడు ఈ దేహంలో ఒక నేను ఉంది ఆ దేహంలో ఒక నేను ఉంది ఈ దేహంలో ఉన్న నేను ఏ రక్త కాదు ఆ దేహంలో ఉన్న నేను ఆ రక్త మాంసాదులు కాదు అలాగే నీ తల్లిదండ్రులు వారి శరీరంలో ఉన్న రక్త కాదు అలా అయితే పుణ్యుడు పావనుడు తల్లి తండ్రి అనే పేర్లు ఎవరికి సంబంధించినవి అక్కడ రక్త మాంసాదులకు సంబంధించినవే వాటిలో ఉండే నేనుకు సంబంధించినవే ఆలోచించి చెప్పు అంటే పావనుడు అంటున్నాడు అన్న రక్త మాంసాదులు నేను కాదు కానీ లోపల ఉండే సూక్ష్మ శరీరం నేను కాదనడం బాగుండదు పుణ్యుడు పావనుడు తల్లి తండ్రి ఇవన్నీ ఆయా స్థూల శరీరాలలో ఉన్న సూక్ష్మ శరీరాలకు సంబంధించినవే అంటే పుణ్యుడు అన్నాడు తమ్ముడు అలా అయితే నీ సూక్ష్మ శరీరం జన్మ జన్మలుగా ఒక్కటే వస్తోందా మధ్యలో మారిపోయి కొత్తది వస్తోందా అంటే పావునుడు అన్నాడు అన్న లింగ శరీరంలో మార్పు ఏమి అది ఎప్పటి నుంచో అలా అనుగతంగా వస్తూనే ఉంది అంటే పుణ్యుడు అన్నాడు మంచిది అలా అయితే నీ సూక్ష్మ శరీరానికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లి తండ్రి ఉన్నారు పాత జన్మల తల్లిదండ్రులంతా మరణించారు మరి వారి కోసం నువ్వు ఏడమేమి అంటే పావనుడు అన్నాడు అంటే నేను వెనకటి జన్మలలో ఏ గోత్రాలలో ఏ తల్లిదండ్రులకు కొడుకునే పుట్టానో తెలుసుకొని దుఃఖించాలంటావా అంటే పుణ్యుడు అన్నాడు గోత్రాలు అంటావేమిటి కొన్ని జన్మలలో నువ్వు మృగాలుగా పుట్టావు అడవులలో చెట్లుగా పుట్టావు కొండలలో సింహాలుగా పుట్టావు నదుల్లో చేపలుగా పుట్టావు కుగ్రామాల్లో కోతులుగా కొన్నిసార్లు రాజకుమారుడిగా పుట్టావు కొన్నిసార్లు అడవి కాకిగా పుట్టావు హైహే దేశంలో ఏనుగో పుట్టావు తాటి చెట్టు మీద పురుగై పుట్టావు మేడి చెట్టు మీద దోమై పుట్టావు భూర్జవృక్షకు త్వరలో చీమగా పుట్టావు అక్కడి నుంచి సరాసరి నాకు తమ్ముడుగా పుట్టావు ఇప్పుడు కాదు ఒకనొక పాత జన్మలో మరో జన్మలో ఒక పేడకోపలో పేడ పురుగై జీవితం గడిపి పై జన్మలో నాకు తమ్ముడు అయ్యావు మరో జన్మలో ఒక బోయిదేని కొడుకుపై పుట్టి ఆ పై జన్మలో నాకు తమ్ముడు పుట్టావు తమ్ముడు నువ్వే కాదు నేను అనేక జన్మలు ఎత్తా చిలుకగా పుట్టాను కప్పగా పుట్టాను గద్దెగా మొసలిగా ఇంకా ఎన్నో రకాలుగా గత జన్మలో శ్రీశైలంలో ఒక ఆచార్య పుత్రుడిగా పుట్టాను ఇప్పుడు నీకు అన్నగా పుట్టాను నాకు నా జన్మలు నీ జన్మలు కూడా తెలుసు తెలిసి నేను ఎవరి కోసం ఏడవాలి ఏ తమ్ముళ్ల కోసం ఏడవాలి ఏ తల్లిదండ్రుల కోసం ఏడవాలి తమ్ముడు ఈ చిక్కు సమస్య తెగాలంటే ఒక్కటే మార్గం ఉంది నా బంధువులుంటున్నావు కదా వీటిలో మొదటి పదం నేను కనుక నేను అంటే ఏముంటో తెలుసుకో అది తెలుసుకుంటే నేను అనే భావన ఎగిరిపోతుంది దాంతోపాటు బంధువులనే భ్రాంతి దాంతోపాటు బంధు వియోగ శోకము కూడా ఎగిరిపోతాయి కనుక తమ్ముడు ముందర ఈ దుఃఖపు పొంగును ఆపుకో మనసులో కోరికల పొంగులు ఆపుకు హృదయ పద్మంలో ఆత్మ సాక్షాత్కారం చేసుకో అలా చేస్తే సంసార వాసనలన్నీ వాటంతటా అవే తుడిచిపెట్టుకుపోయి నిర్మలమైన స్వచ్ఛమైన స్వస్వరూపంలో నువ్వు మిగిలిపోతావు దాంతో నీకు శాశ్వతమైన తృప్తి కలుగుతుంది ఆ విధంగా అన్నగారు బోధించేసరికి తమ్ముడు పావనుడికి జ్ఞానోదయమై మనస్సమాధి కుదిరి జయ వాసన త్యాగం చేయగలిగాడు ఆ తరువాత ఆ సోదరులిద్దరూ జీవన్ముక్తులై చాలా కాలం జీవించి ఆ అడవిలో యథేచ్ఛగా జీవించారు కనుక నువ్వు కూడా అదే విధంగా నా నా బంధువులు అనే భావనను పరిత్యజించి జయమైన తృష్ణ త్యాగాన్ని ఆశ్రయించి జీవన్ముక్తులపై సంచరించు అన్నాడు వశిష్ఠుడు ఈ ఒక్క ముక్క అనడానికి వశిష్ఠుడు ముప్పై శ్లోకాలు తీసుకున్నాడు ఎందుకింత సాగు తీసినట్టు ఈ ప్రశ్న ఉపశమ ప్రకరణంలోకి ప్రవేశించిన ఏ పాఠగుడికైనా కలిగి తీరుతుంది నిజానికి ఈ వివరణ విధానంలోనే వశిష్ఠుడి యొక్క బోధనా ప్రణాళిక అంత ఇమిడి ఉంది ఎలాగంటారా చూడండి ఈ ఉపశమ ప్రకరణంలో తొమ్మిది కథలున్నాయి అందులో రెండు కథలు ఇప్పటికి గడిచిపోయాయి ఒకటి జనక మహారాజు కథ రెండవది పుణ్య పావనల కథ ఈ కథలో కథ ఏముంది ఏదో రెండు పాత్రల పేర్లు అడ్డం పెట్టుకుని చర్చ పెంచుతూ ఉంటాడు అంతే నిజానికి స్థితి ప్రకరణంతోనే సిద్ధాంత భాగ బోధ అయిపోయింది ఇక ఆచరణ భాగ బోధ చేయదలుచుకున్నాడు అందుకే దీని పేరు ఉపశమ ప్రకరణం ఉపశమం అంటే చిత్త ప్రశమనం అన్నమాట దీనికి ఎన్ని రకాల ఉపాయాలు ఉంటాయో ఆ ఉపాయాల వెనుక గల హేతుబద్ధత ఏమిటో వివరించడమే మహర్షిక లక్ష్యం అయితే ఈ వివరణ ఆయన మనసులో పెట్టుకున్న ఇతో వా ఇమాయంతే నీవంతి అనే ఉత్పత్తి స్థితి లయల క్రమానికి అతకాలి అందుకోసమే ఈ మహర్షి ఈ ప్రకరణంలో ప్రధానంగా గాధి బ్రాహ్మణ కథ అనే కథను ప్రధాన కథగా చెప్పాలని మనసులో పెట్టుకున్నాడు దాని దగ్గరకు చేరే ముందు దాని తర్వాత కూడా చిత్త ప్రశమన మార్గాలలో ఉండే రకరకాల భేదాలను చూపించదలుచుకున్నాడు ఈ భేదాలను కూడా అడ్డదిడ్డంగా కాక ఒక వరుసలో పేర్చుకుంటూ వచ్చి గాధి బ్రాహ్మణ కథలోకి ప్రవేశింపచేసి మళ్ళీ దాంట్లోంచి ఇతర లఘు కథలలోకి ప్రవేశించాలని ఆయన ప్రణాళిక వేసుకున్నాడు ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పటికీ జనక కథ పుణ్యపావనల కథ పూర్తయ్యాయి జనకథలో ఏదో ఒక ఊహించని సన్నివేశం వల్ల మంచి మాట అది గుండెకు హత్తుకుని చెత్తప్రశమను ఎలా కలగవచ్చో సూచించాడు పుణ్యపావనల కథలో మధ్యమాధికారులకు ఉత్తమాధికారులు వెంటబడి ఎలా బోధిస్తారో ఆ విధానం చూపించాడు ఇక రాబోయే కథలో అనుకోకుండా సద్విచారణ ప్రారంభమై దానికి రవంత గురుబోధ తోడై ఉన్నట్టుండి బుద్ధి వికాసం చెంది ఆత్మజ్ఞానం కలిగే అవకాశం కూడా ఉందని చెప్పదలుచుకున్నాడు అందుకే పీఠికగా ఇరవై రెండవ ప్రారంభంలో వశిష్ఠవు మహర్షి ఒక మాట వదిలాడు ఏమని ఓ రమ బలిచక్రవర్తికి కలిగినట్లుగా నీకు హఠాత్తుగా బుద్ధి వికాసం కలిగి ఆత్మజ్ఞానం కలుగుగాక అని వెంటనే శ్రీరాముడు ఆ బలి ఎవరు ఆ బుద్ధి వికాసం ఏమిటి అని వివరాలు అడిగాడు వశిష్ఠమహర్షి ఇలా మొదలుపెట్టాడు వశిష్ఠమహర్షి అంటున్నాడు రామా నీకు తెలుసు కదా బలిచక్రవర్తి పాతాళంలో రాజ్యం చేస్తూ ఉండడం అతను వామనా అవతారమూర్తి అయిన శ్రీహరి వల్ల పాతాళలోకానికి చేరిన అక్కడ సాటిలేని లేని రాజ్యం చేస్తూ అంతులేని భోగాలను అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు ఇలా చాలా యుగాలు గడిచిపోయాయి రామా పాతాళం అంటే నరకం అనుకున్నావు నరకం పాతాళంలో ఒక భాగం మాత్రమే అక్కడ పాపులను శిక్షించే విభాగం ఉంది ఆ ప్రదేశం దుఃఖమయంగా ఉంటుంది పాతాళంలో మిగిలిన భాగం మాత్రం ఎంతో సుందరంగా ఉంటుందని అక్కడ స్వర్గాన్ని మించిన సుఖాలున్నాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి కదా కనుకనే బలుచక్రవర్తి కొన్ని యుగాల పాటు అక్కడ అంతులేని సుఖభోగాలను అనుభవించి అనుభవించి వాటితో విసిగెత్తిపోయాడు చివరికి వాటి మీద వైముఖ్యం కలిగింది అలాంటి దశలో అతను రోజున ఇంటి కిటికీలో కూర్చని సంసార చక్కని స్థితిని గురించి ఇలా ఆలోచించుకోవడం ప్రారంభించాడు ఇంకా ఎంతకాలం నేను ఇలా రాజ్యం చేయాలి ఎంతకాలం ఈ భోగాల వంట పరుగులు తీయాలి అవే పగళ్ళు అవే రాత్రులు అవే సంసారాలు అవే పనులు చూసి చూసి సిగ్గేస్తోంది పిల్లచేష్టగా అనిపిస్తోంది ఇది ఇంకా ఎంతకాలం సాగాలి ఇలా మొదలైన ఆలోచనలు క్రమక్రమంగా బలపడి బరువు ఎక్కి ఆ బలి చక్రవర్తి తనకు తెలియకుండానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి ధ్యానంలోంచి బయటకు వచ్చాడు అలా బయటకు వస్తూనే అతనికి తన చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది ఆ సంఘటనలో బలి తన తండ్రి అని ఫిరొచ్చిన సందేహాలు అడిగాడు అప్పటి తండ్రి కొడుకుల సంభాషణ ఇలా జరిగింది బలి ఇలా అడిగాడు తండ్రి విరోచన దానవేంద్ర అన్ని భ్రాంతులు శ్రమించిపోయే హద్దు ఏది మనోమోహం శమించిపోయే హద్దు ఏది ఏ స్థానాన్ని పొందితే యేషణాత్రయం విడిపోతుందో అలాంటి స్థానం ఏది పునరావృత్తి శాశ్వత స్థానం ఏది అని ఈ రకంగా కొడుకు తండ్రిని ప్రశ్నించాడు అడిగేవాడు చెప్పేవాడు ఇద్దరు రాజులే గనక విరాచన చక్రవర్తి రాజుల పరిభాషలోనే తన సమాధానం ప్రారంభించాడు వీరాచనుడు ఇలా అన్నాడు నాయనా బలి ఉంది అలాంటి స్థానం ఉంది అది చాలా పెద్దది కానీ అక్కడ అడవులు లేవు కొండలు లేవు సముద్రాలు లేవు అసలు పంచభూతాలే లేవు మానవులు లేరు దానవులు లేరు దేవతలు వీరు ఇద్దరే ఉన్నారు ఒక రాజు ఒక మంత్రి ఈ మంత్రి చాలా గట్టివాడు ఉన్నవి కోల్చగలడు నేను పేర్చగలడు ఆ రాజుగారికి అన్ని పనులు చేసి పెట్టేది అతను రాజుగారు మాత్రం ఏకాంతంలో స్వస్థంగా హాయిగా ఉంటాడు నువ్వు కోరుకునే స్థానం అదే అంటే బలి అడిగాడు ఆ స్థానం ఎక్కడుంది దాని చేరేది ఎలా దాని గెలుచుకునేది ఎలా అంటే విరేచనడు అన్నాడు కుమార ఆ రాజు ఒంటరివాడే కానీ ఆ మంత్రి కింద లక్షల కొద్దీ సైన్యం ఉంది దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ అతన్ని ఏమీ చేయలేక అతనికి లొంగిపోయినవారే ఆ మంత్రిని జయించాలంటే ఆ రాజుగారు ఒక్కరే జయించాలి అది కూడా ఆయనకు అనేక జన్మల పుణ్యబలం కలిసి వస్తేనే సాధ్యమవుతుంది కుమార బలి నేను గొప్ప వీరుణని నీలో నువ్వే అనుకుంటున్నావు నువ్వు ఆ మంత్రిని జయించగలిగితే అప్పుడు నువ్వు వీరుడువినని నేను ఒప్పుకుంటా అన్నాడు అంటే బలి అన్నాడు తండ్రి ఆ మంత్రిని జయించే ఉపాయం చెప్పండి అంటే విరోచనుడు సమాధానం చెప్తున్నాడు నాయన ఒకటే ఉపాయం అదే రాజయోగం లోకంలో రాజు మనవాడైతే మంత్రి తనే మనసుకు లొంగిపోతాడు మంత్రి మనవాడైతే రాజుగారు సులభంగా లొంగిపోతాడు ఇది అన్ని రాజ్యాలలోనూ ఉన్న తీరే ఈ రాజ్యంలో కూడా ఇది ఇంతే కనుకనే ఇక్కడ రాజుగారిని వసపరుచుకునే ప్రక్రియ మంత్రిగారిని వసపరుచుకునే ప్రక్రియ రెండు ఏకకాలంలో సాగిపోవాలి అప్పుడే ఆ రాజ్యం నీకు స్వాధీనం అవుతుంది కుమారా ఏదో సంకేత భాషలో మాట్లాడుతున్నాను నీకు కొంత అర్థం అయ్యే ఉంటుంది అయినా ఆ సందేహం ఎందుకు నేనే సూటిగా చెప్పేస్తాను విను నేను చెప్పిన స్థానం ఉందే అదేదో మామూలు రాజ్యం కాదు అదే మోక్షం అక్కడి రాజు అంటే పరమాత్మ మంత్రి అంటే మనస్సు ఆ మనస్సులో పూర్వజన్మ వాసనలు అనే పొగలు ఉన్నాయి పొగలే మేఘాలుగా మారినట్టుగా మనస్సులోని వాసనలే ఈ స్థూల ప్రపంచంగా వారే పరిణామం చెందే కనుక నువ్వు ఆ మనస్సు అనే మంత్రిని జయిస్తే ముల్లోకాలను జయించినట్లే కానీ అతన్ని జయించాలంటే కేవలం కండబలం చాలదు కొంచెం ఉపాయం కూడా ఉండాలి అంటే బలి అడిగాడు ఏమిటా ఉపాయం రోజునుడు అన్నాడు నాయన విషయవాంఛలు పనికిరావు వాటిని తొలగించుకోవడమే మొదటి ఉపాయం కానీ ఇది అంత తేలిక కాదు దాని క్రమంగా అభ్యసించాలి విషయవాంఛా పరిత్యాగమన్నా ధ్యేయవాసనా త్యాగం ఒకటే కనుక గట్టి ప్రయత్నం చేసి దాన్ని సాధించాలి నాయన బలి మా ప్రకారం జీవుడు అంటే మనసు రెండు రకాల పదార్థాలను సృష్టి చేస్తుంది ఒకటి నియత పదార్థాలు రెండు అనియత పదార్ధాలు నియత పదార్ధాలు అంటే లోకంలో మనకు కనిపించే వ్యావహారిక పదార్ధాలు చెట్లు పుట్టలు వంటివి అనియత పదార్ధాలు అంటే ప్రాతిభాసిక పదార్థాలు అంటే భ్రాంతి వల్ల జన్మించే పదార్థాలు రజ్జు సర్పం సుప్తి రజతం ఇలాంటివి ఈ మనసు చేసే చిత్రాలలో ఒక గొప్ప విచిత్రం ఏమిటంటే అది పదార్థాలతో పాటు వాటి ఫలితాలకు కూడా ఒక నియమాన్ని సృష్టి చేస్తుంది ఆ నియమాల పరంపరలో జీవుడు ఒకప్పుడు మోక్షాధికారం గల జన్మ ఎత్తుతాడు ఎత్తి ఆత్మసాక్షాత్కారమనే నీతిని అందుకుంటాడు అంటే నిర్వికల్ప సమాధిని అందుకుంటాడు అప్పుడతడు నిస్సంగుడై స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ జీవుడే మరో శాస్త్రాలనే నీతిని ఆశ్రయించి నానావిధి సత్కారములు ఆచరిస్తూ ఉంటాడు అప్పుడు ఇప్పుడు కూడా లోపలున్న నిజమైన ఆత్మ ఒకే రకంగా ఉంటుంది అప్పుడు కొత్తగా నిసంగ కాలేదు ఇప్పుడు కొత్తగా ససంగము కాలేదు అప్పుడు ఇప్పుడు కూడా స్ఫురతి సానువత్ ఉపశమ ఇరవై నాలుగో సరిగా ముప్పైదవ శ్లోకం ఇది పెద్ద కొండ ఉంది దాని మీద చాలా చెట్లు ఉన్నాయి కింద నుంచి ఒకడు చూస్తున్నాడు ఆహా ఆ చర్య నిశ్చలంగా ఉందిరా అనుకున్నాడు ఇంతలో గాలి వచ్చింది చెట్లన్నీ కదిలాయి ఆ కదలికల వల్ల కింద ఉన్న ఈ మనిషికి ఆ కొండచర్యే కదులుతున్నట్లు అనిపించింది అరే కొండచర్య కదులుతుందిరా అన్నాడు నిజానికి ఆ కొండచర్యకు కదలడం కానీ కదలకపోవడం కానీ రెండూ లేవు ఉన్నట్టు కనిపించడం గాలి లేల అలాగే ఆత్మకు నిర్వికల్ప సమాధి కానీ కర్మప్రవృత్తి కానీ రెండూ లేవు ఉన్నట్టు కనిపించడం మనస్సు చేసే లీల కనుక కుమార మనం దైవం కానీ నియతి కానీ నిజానికి లేనే లేవు ఉన్నదల్లా ఒక మనస్సే అది ఒక్కటి తుడిచిపెట్టుకుపోతే ఏది ఉంటుందో దాన్ని అలాగే ఉండని మనస్యస్తంగతే సాధో ఉపశమ ఇరవై నాలుగవ సరిగా ముప్పై ఐదవ శ్లోకం కుమార జీవుడే శరీరం ధరించాడు అందువల్లే కర్మజ్ఞానాలకు అధికారి అయ్యాడు అందుకే వాడు ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది సంకల్పం వాటి చేతుల్లో ఉంది కనుక పౌరుషంతో వైరాగ్యాది సాధనాలను సంపాదించుకొని నేనే పరమాత్మను అనే సంకల్పాన్ని మాత్రమే చెయ్యాలి వ్యతిరేక సంకల్పాలను రానియకూడదు ఇలా నేనే బ్రహ్మ సంకల్పాన్ని తీసుకోవడానికి మొదటి అడ్డం భోగతృష్ణ కనుక దాన్ని చంపుకో భోగతృష్ణ ఉన్నంత వరకు సంసారకూపంలో తప్పదుర్వృతి ఇరవై నాలుగవ సర్గ ము శ్లోకం ఇది చెప్తే బయలు అడుగుతున్నాడు తండ్రి భోగతృష్ణి ఎలా పోతుంది అప్పుడు విరోచనుడి సమాధానం ఆత్మజ్ఞానం చేతనే పోతుంది బలి ప్రశ్న ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది విరోచనుడి సమాధానం తత్వ విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది మళ్ళీ బలి ప్రశ్న తత్వ విచారణ అంత సులభమా అంటే విరోచనుడు అప్పుడు పెద్ద సమాధానం చెప్పాడు సామాన్యుడికి సులభం కాదు వికసించని మనస్సును మంచి మార్గాన్ని పెట్టుకోవాలంటే రోజును నాలుగు భాగాలుగా చేసుకోవాలి అందులో రెండు భాగాలు భోగాల కోసం వదిలేయాలి భోగాలు అంతకు మించకుండా చూసుకోవాలి ఒక భాగంతో శాస్త్రశ్రవణం చేయాలి శ్రవణం అంటే ఒట్టిగా వినడం కాదు ఉపనిషత్ వాక్యాలన్నిటి తాత్పర్యము పరబ్రహ్మ తత్వమే అనే నిశ్చయం కలగడానికి అనుకూలమైన మానసిక వ్యాపారమే అనగా అట్టి ఆలోచన శ్రవణం ఇక నాలుగవ భాగాన్ని గురు శుశ్రూషతో గడపాలి క్రమంగా చిత్తం పరిశుద్ధం అవుతున్న కొద్దీ భోగాల కోసం అట్టు పెట్టుకున్న రెండు భాగాల్లోనూ ఒక భాగాన్ని గురు శుశ్రూషకి కేటాయించాలి అంటే ఆ దశలో ఒక భాగం భోగానికి ఒక భాగం శాస్త్రశ్రవణానికి రెండు భాగాలు గురుశుశ్రూషకి వాడుకోవాలి మనసు ఇంకా కొంచెం పరిశుద్ధమైతే ఒక భాగంతో శాస్త్రశ్రవణాన్ని రెండవ భాగంతో వైరాగ్య సాధనను మూడవ భాగంతో ధ్యానాన్ని నాలుగవ భాగంతో గురుసు శుశ్రూషును అభ్యసించాలి ఇలాంటి సాధన చేసేటప్పుడు సాధకుడు తన మనసుని చంటి పిల్లవాడిని కాపాడుకున్నట్లు కాపాడుకోవాలి శాస్త్రే చిత్తం ఉన్న శ్లోకం మనస్సనే పసివాడికి ఉపాయాలు చూపించాలి హేతువు చూపించాలి మంచి మాటలు చెప్పాలి మెల్లమెల్లగా లాలించాలి శాస్త్రోక్త రీతిలో చిత్తపరిణామాన్ని పరిశీలించాలి తొందరపడకూడదు ఆత్మవిచారణ వైరాగ్య సాధన ఈ రెండు అభ్యాసాలు ఏకకాలంలో సాగాలి ఈ రెండు పరస్పర ఆశ్రయంగా పరస్పర పోషకంగా ఉంటాయి ఎలాగంటే భోగాల మీద రుచి తగ్గితే మనసు పర వైపు మళ్ళుతుంది అక్కడ విశ్రమిస్తుంది అలా మనసు విశ్రమించిన భోగాల మీద ఆశ తగ్గుతుంది భోగాలను నిందించడం నేర్చుకోవాలి నిందించడం అంటే తిట్టడం కాదు భోగాల వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తించడమే భోగనింద ఇది పెరిగిన కొద్దీ భోగతృష్ణ తగ్గుతుంది అది తగ్గిన కొద్దీ తత్వ విచారణ పెరుగుతుంది తత్వ విచారణ చేసే కొద్దీ యోగ్యమైన పదార్థమే కనిపించదు అందువలన భోగతృష్ణ తగ్గుతుంది ఈ విధంగా భోగనింద తత్వ విచారణ ఆత్మజ్ఞానం అనే మూడు ఆప్తమిత్రుల వంటివి అవి ఒకదానికి ఒకటి ఉపకారం చేసుకుంటూ ఉంటాయి కుమారా బలి నీకు ఇప్పుడు భోగనింద తనంతటా తానుగా కలిగింది అందువల్ల నీవు పరిశుద్ధుడివై నాకు సదాశివుడిలాగా కనిపిస్తున్నావు నమస్తే సదాశివ ఓ సదాశివ స్వరూపుడా నీకు నమస్కారం ఈ బలి సంవాదం అంతా ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది దాన్ని ఇప్పుడు పాతాడలోకంలో కూర్చున్న బలి గుర్తు చేసుకుని నెమరు వేసుకుంటున్నాడు ఆనాడు తన తండ్రి తత్వబోధ చేస్తూ చేస్తూనే తత్వంలో లేనమై కొడుకులోనే సదాశివుణ్ణి చూస్తూ నమస్తేస్తూ సదాశివ అంటూ కొడుకుకే నమస్కారం పెట్టిన సన్నివేశాన్ని తలుచుకుని పులకించిపోతున్నాడు బలిచక్రవర్తి ఆయన ఆలోచనలు ఇంకా ఇలా సాగే బలి ఆలోచిస్తున్నాడు ఆనాడు నా తండ్రి చేసిన బోధంతా ఈనాడు గుర్తుకొస్తోంది అదృష్టం కొద్దీ ఇవాళ నాకు భోగాల మీద విరక్తి కలిగింది భోగతృష్ణు చల్లారక ముందు ఎప్పుడూ ఎలా వెంపరలాడుతూ ఉండేవాళ్ళో గుర్తొస్తుంది ఇప్పుడు భోగతృష్ణ నశించడం వల్ల ప్రశాంతిగా ఉంది శ్యామ్యామి పరినిర్వామి ప్రహృష్యామి చంద్రబింబ ఇవాపిత ఉపశమకం ఇరవై ఐదవ సర్గ తొమ్మిదవ శ్లోకం ముక్తి పొందినట్లుగా ఉన్న సుఖంగా ఉన్న శాంతిగా ఉన్న లోపల ఆనందంతో పొంగిపోతున్నా సూటిగా చంద్రబింబంలో కూర్చోపెట్టినట్లుగా పులకరించిపోతున్నా ఇది సుస్థిరం కావడం కోసం ఇప్పుడు మరింత తీవ్రంగా తత్వ విచారణ చేస్తాను ఇరవై ఐదవ సరిగా పద్దెనిమిదవ శ్లోకం ఈ ప్రపంచం అంటే ఏమిటి నేను అంటే ఏమిటి అని ఇలాంటివన్నీ విచారణ చేస్తా కాని ఈ విషయంలో నా శక్తి చాలవు నా కుల గురువైన శుక్రాచార్యుల వారిని పిలుస్తా ఆయన్నే అడుగుతా ఆయన ఉపదేశిస్తే నా అజ్ఞానం నశిస్తుంది నాకు స్వస్వరూపస్థితి లభిస్తుంది బలి ఇలా ఆలోచించి గట్టిగా కళ్ళు మూసుకుని తన కులగురువైన శుక్రాచార్యుల చక్కగా ధ్యానించాడు శుక్రాచార్యుల ఈ తరంగాలు అందే ఇప్పుడు తన శిష్యుడు తత్వజిజ్ఞాసతో తన దర్శనం కోరుతున్నాడని అర్థమైంది తక్షణమే బలిచక్రవర్తి కూర్చున్న రత్నాల కిటికీ దగ్గర ప్రత్యక్షమయ్యాడు బలిచక్రవర్తి సంతోషంగా లేచి గురువుగారికి స్వాగతం పలికి అర్ఘ్యపార్ధాదులిచ్చి రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా ప్రశ్నించాడు గురుదేవ మీ అనుగ్రహం వల్ల నాలో ఏదో తెలివి వికసిస్తోంది భోగాల మీద విరక్తి కలుగుతోంది తత్వం తెలుసుకోవాలనే తపన పెరుగుతోంది ఈ విషయసుఖాలకు హద్దేది వీటికి మూల కారణమేది నేనెవరు మీరెవరు ఈ లోకాలెవరు ఇరవై ఆరో సర్గ తొమ్మిదవ శ్లోకం గురుదేవ దయతో ఇవన్నీ నాకు వివరించండి ఇలా అడిగితే శుక్రుడు సమాధానం చెప్పాడు నేనంత విశ్రాంతిగా లేనయ్యా ఆకాశ మార్గంలో ఎక్కడికో పోవాలనే తొందరలో ఉన్నా దీనికి ని మాటలెందుకు సారం సంక్షేపంగా చెప్పేస్తాను విను చిదిహాస్తి చిన్మాత్రం ఇదే ఉపశమ్రకరణం సర్గొండవ శ్లోకం శుక్రుడంటున్నాడు లి సరిగ్గా చూడు ఈ కనిపించేదంతా చైతన్యమే కదా అంటే బలి అన్నాడు చైతన్యము జడము రెండూ కనిపిస్తున్నాయి కదా అంటే శుక్రుడు అంటున్నాడు అదే పొరపాటు చైతన్యం ఒక్కటే ఉంది అంటే బలి సమాధానం ఈ కనిపించే జడ మాట ఏమిటి అంటే శుక్రుడు అంటున్నాడు జడమే లేదు చైతన్యం మాత్రమే ఉంది ఇదంతా కేవలం చైతన్య స్వరూపం జడంలాగా కనిపించేది కూడా చైతన్యమే అంటే బలి ప్రశ్న అదేమిటి నేను చేతనుణ్ణి కనుక నేను భోక్తను ఇది జడం కనుక ఇది నాకు భోజ్యం ఇలాంటి అనుభవం లోకంలో ఉంది కదా ఈ భోక్తృభోజ్య విభాగం లేనేలేదంటారా अंत शुक्रुड़ सब्तना आईतन्य वेरे द्रष्ट ले इला वेदवाक्याल वी उतलमन भावचे चैतन्यमे नैतन्यमे अं बलि प्रश्न పోని ఆ మాట ఒప్పుకున్నా ఈ భోజ్య వస్తువుల మాట ఏమిటి భోజ్య వస్తువులు సముదాయ రూపమైన లోకాల మాట ఏమిటి అంటే శుక్రుడు సమాధానం చెప్పాడు ఈ భోజ్య పదార్థాల సత్తా కానీ వాటి స్ఫూర్తి కానీ దేని మీద ఆధారపడి ఉన్నాయి చైతన్యం ఎంతనే కదా కనుక అవన్నీ చైతన్యం యొక్క రూపాంతరలే కానీ మరొకటి కావడానికి వీలు లేదు అందుకనే శృతి కూడా వేదం విశ్వమిదం వరిష్టం కనిపించే ఈ ప్రపంచం అంతా ఆ పరబ్రహ్మే అంటోంది కనుక ఈ లోకాలన్నీ చైతన్యమే బలి సంగ్రహంగా చెప్పాలంటే ఉన్న తత్వం అంతే శ్రద్ధా వివేకాలుంటే నేను చెప్పింది చాలు అవి లేకపోతే ఎంత చెప్పిన ూడిదు హోమాల్ చేసినట్టే అయినా మళ్ళీ చెప్తున్నా విను చిత్యకలనాబంధ తన్ముక్తిర్ముక్తిచ్యిదచేతాంతసంగ్రహ ఉపశమ ప్రకరణం ఇరవై ఆరవ సర్గ ఇరవై శ్లోకం బలీ దృక్ ఆయన చైతన్యం దృశ్యాకారాన్ని పొందడమే బంధం అనగా దృక్ దృశ్యాల పరస్పర ధ్యాసే బంధం చైతన్యానికి దృశ్యాకార సంబంధం పోయి శుద్ధ చైతన్యంగా మిగిలిపోవడమే ముక్తి అనగా చైతన్యం విషయాకారాన్ని విడిచిపెట్టడమే ముక్తి దృశ్య సంపర్కం లేని చైతన్యమే సమస్త జీవులకు ఆత్మ అదే పూర్ణాత్మ అదే సర్వసిద్ధాంత సంగ్రహం బలి ఈ సిద్ధాంతాన్ని నువ్వు లోపల గట్టిగా భావన చేసినట్లయితే నీవు స్వయంగానే నాశనం లేని పరమ పదాన్ని అందుకుంటావు స్వర్గలోకంలో సప్తఋషులు ఒకనొక దేవకార్యం కోసం సమావేశమై ఉన్నారు నేను కూడా ఆ సమావేశానికి వెళ్ళాలి ముక్తి పొందిన వారికి కూడా దేహం ఉన్నంత వరకు పూర్వ ప్రారంధం వల్ల బచ్చిపడ్డ పనులను విడిచిపెట్టడం రుచించదు అని అంటూ శుక్రమహర్షి అక్కడి నుంచి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి కులగురువైన శుక్రాచార్యుడి మాటలను జాగ్రత్తగా మరణం చేసుకోసాగాడు అనుకున్నాడు ఇలా అవును చక్కగా చెప్పారు అంతా చైతన్యమే చైతన్యమే లోకాలైంది చైతన్యమే దిక్కులైంది భూమి అయింది పంచభూతాలైంది నేనుగా మారింది సమస్త జీవులుగా మారింది అంటే ఎవరు ఈ శరీరాన్ని బలి అంటున్నారు ఈ శరీరంలో తలకాయ నరికేస్తే ఆ చైతన్యానికి ఏమైనా తగ్గిపోతుందా చైతన్యంలో నరకబడేందుకు వీలైన భాగమే లేదు అది సర్వలోకావ పూరణం సర్గ పదిహేనవ శ్లోకం అవును చైతన్యం చైతన్యం అంటున్నారే ఆ పదార్థానికి ఆ పేరు ఎవరు పెట్టారు ఎవ్వరూ పెట్టాల నిజానికి మూల సత్పదార్థానికి పేరే ఆ మూల సత్పదార్థం లోంచే ఈ ప్రపంచంలోని సమస్త పదార్థాలకు నామరూపాలు రెండు ఏర్పడ్డాయి ఎలా ఏర్పడ్డాయి వివర్త రూపంగా ఏర్పడ్డాయి అంటే భ్రాంతి రూపంగా ఏర్పడ్డాయి అధ్యాస రూపంగా ఏర్పడ్డాయి అదే ప్రక్రియలో ఆ మూల సత్పదార్థం లోంచే చైతన్యం అనే పేరు కూడా వివర్త రూపంగానే ఏర్పడింది ప్రపంచంలోని నామరూపకల్పనలన్నింటికి అధిష్టానంగా అంటే ఆధారంగా ఉన్న చైతన్య శక్తే చిత్శక్తే తన స్వంత పేరు రూపంగా కూడా వివర్తం చెంది కనిపిస్తోంది అందుచేత ఆ చైతన్యమనే పేరు కూడా అసలు చైతన్య మూల పదార్థంలాగానే సర్వవ్యాపిగా ఉంది అదేమిటి ఒక పేరు ఒక పదార్థాన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉండగలరు కానీ అన్ని పదార్థాలను ఎలా ఆశ్రయించగలదు అంటారేమో అదేమి చిక్కు కాదు చైతన్యమే నానా పదార్థాల రూపాన్ని పొందింది కనుక ఒక చోట పదార్థం అనేది అక్కడ చైతన్యం కూడా ఉందన్నమాట చైతన్యం ఉందంటే చైతన్యం అనే పేరు కూడా అక్కడికి అన్వయిస్తున్నట్లే అంటే ప్రపంచంలో ఎక్కడైనా పదార్థమని పిలవ తగ్గది ఏది ఉన్నా సరే అక్కడ చైతన్యమనే పదార్థము ఉన్నట్లే అది ఉంది కనుక చైతన్యమనే పేరు ఉన్నట్లే కనుక చైతన్యంతో పాటు చైతన్యమనే పేరు కూడా సర్వవ్యాపి అయితోంది ఆ చైతన్యాన్ని నేనే నేనే అజ్ఞానంలో పడితే నాకు మనస్సు అనే సంక్షోభం కలిగి నేనే ఈ జడ ప్రపంచంగా కనిపిస్తున్నాను ఆ నాకే తత్వబోధ కలిగితే నేను నామరూపభేదాలు లేకుండా శమించిపోతున్నాను బలిచక్రవర్తి ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతను పరమ వివేకశాలి కనుక అతని మనస్సు ఓంకారంలో లగ్నమైపోయింది ఇది సంచయోవిదారాధమాత్రడవ సర్గ ముప్పై రెండవ శ్లోకం ఇది ఒక గొప్ప శ్లోకం వ్యాఖ్యాత శ్రీ ఆనంద బోధేంద్ర సరస్వతి గారు దాన్ని చక్కగా వివరించారు చైతన్య తత్వాన్ని అనుసంధానం చేస్తూ ఉండగా బలి బలిచక్రవర్తి మనసు అప్రయత్నంగా ఓంకారంతో అనుసంధానం చెందింది ఓంకారానికి చైతన్యానికి సంబంధం ఏమిటి అంటారేమో ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి ఇవి కాక ఏ వర్ణము స్ఫుటంగా వినిపించని ఒక నాద స్థితి ఉంది దాని పేరే अर्धमात्र वीट आकार स्थूल प्रपंचा बोधिस्टे अनग्र प्रपंचा बोधिस्टे उकम्म प्रपंचाने बोधि अनग स्वप्न प्रपंचाने बोधि मकण प्रपंचा बोधिंदी अनग अज्ञा बोधि ई मूड अवस्थलू चैतन्यमे उ ఇంకా బాగా చెప్పాలంటే ఉన్నది చైతన్యం ఒక్కటే కానీ అకార ఉకారాల చేత సూచింపబడే చైతన్యం సంక్షోభ సహితంగా ఉంది సంక్షోభం అంటే మార్పు అకారం దగ్గర స్థూల సంక్షోభంతో కలిసింది ఉకారం దగ్గర సూక్ష్మ సంక్షోభంతో కలిసింది మకారం దగ్గరికి వచ్చేసరికి అక్కడ సంక్షోభాలు కానీ పై రెండు సంక్షోభాలకు మూలభూతమైన అవిద్య అజ్ఞానం ఉంది అక్కడి చైతన్యం అవిద్యతో కలిసి ఉంది కనుక ఈ మూడు ప్రదేశాల్లోనూ ఎక్కడా శుద్ధమైన చైతన్యం దొరకడం లేదు సంక్షోభంతోనో అజ్ఞానంతోనూ కలిసిన చైతన్యమే దొరుకుతుంది ఇలాంటి ఈ చైతన్యం మీదకి ఎక్కాలి మేడ మీదకి ఎక్కినట్టుగా ఎక్కాలి మేడ మీదకి ఎక్కినవాడు మేడను చూడడు మేడ చుట్టూతో ఉన్నదాన్ని చూస్తాడు అలాగే అకార ఉకార మకారాలను అందుకున్నవాడు వాటిని దాటి ఉన్న అర్థమాత్రమును చూస్తాడు అంటే నాదాన్ని చూస్తాడు అంటే ఇందాకటి అకార ఉకార మకారాల అస్పష్టావస్థను చూస్తాడు ఈ అస్పష్టావస్థలో సంక్షోభాలు కానీ అజ్ఞానం కానీ లేవు చైతన్యం సర్వవ్యాపి కనుక అది ఎక్కడ కూడా ఉండి తీరుతుంది కనుక ఈ అర్ధమాత్రవస్థలోని చైతన్యం పరిశుద్ధ చైతన్యం అవుతుంది దాన్ని బలి దాన్ని భావించాడు అదే నేననే అనుభవాన్ని అందుకున్నాడు దానివల్ల అతనికి ఒక మౌన స్థితి సిద్ధించింది ఇది సర్వేంద్రియ మౌనస్థితి ఏ ఇంద్రియము విషయాలను గుర్తించని స్థితి అదే నిర్వికల్ప సమాధి స్థితి అదే బలికి అందింది అలా నిర్వికల్ప సమాధి అప్రయత్నంగా సిద్ధించడంతో ఆ చక్రవర్తి ఆ రత్నాల కిటికీలో చెక్కిన శిలాప్రతిమలాగా కూర్చుండిపోయాడు అలా చాలాసేపు అయిన తర్వాత పరిచారకులు చూసి పై అధికారులతో చెప్పారు చివరికి మంత్రులు సేనాపతులు సామంతులు అందరికీ ఈ వార్త తెలిసింది వాళ్ళంతా పరుగు పరుగును వచ్చారు రాజుగారికి ఏదో మైకం కమ్మిందని చాలా మంది గొల్లు మరికొందరు బాధను గొంతుకులోనే ఆపుకున్నారు ఆ ఏకాంత మందిరంలో అందరూ గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు అయినా బలి కథలు దాంతో వృద్ధ మంత్రులకు కొంతమందికి అదురుత ఏం చేయాలో తోసక శుక్రాచార్యుల వారిని ధ్యానించరు ఆయన ఏమిటి ఏమిటి అంటూ ప్రత్యక్షమయ్యారు అందరూ రాజును చూపించి బావురుమన్నారు శుక్రాచార్యులవారు బలివంక చూసి పరమానంద ఇలా అన్నారు దానవీరుల ఈ బలిచక్రవర్తికి అందవలసినది అందింది శాశ్వత బ్రహ్మానందం లభించింది ఒక వెయ్యి సంవత్సరాలైతే కాని ఇతని ఆత్మసమాధిలోంచి బయటకు రాలేడు కనుక మీరంతా దానికి సంతోషించాలి దీనికి మీరు సహకరించాలి ఈ లోపల రాజకార్యాలన్నీ మీరే చక్కబెట్టండి శుక్రుడు ఈ విధంగా ఉపదేశించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు రాక్షసు తమ తమ వెళ్ళారు శుక్రాచార్యుడు చెప్పినట్లుగానే వెయ్యి సంవత్సరాలకు బలిచక్రవర్తి సమాధినించి లేచాడు లేచేటప్పటికీ ఎంతో హాయిగా ఉంది ఆయన మళ్లీ సమాధిలోకి పోదామని అనుకుంటూ ఉండగానే మంత్రి సామంతాది పరివారం అంతా వచ్చి చుట్టూ బలి మళ్లీ మరోసారి ఆత్మవిమర్శ చేసుకుని వీరితో మాట్లాడాలా అక్కరలేదా అని ఆలోచించాడు ఆయన ఆలోచనలు ఇలా సాగే వీరందరూ వచ్చారు కదా వీరితో మాట్లాడాలా అవుతా ఎందుకీ సందేహం అదృష్టం వల్ల ఇప్పుడు ఈ ఆత్మానంద స్థితిలో ఉన్నా ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ బంధంలో పడిపోతానేమో సరే ఇప్పుడు నువ్వు ముక్తస్థితికి వచ్చావు కదా అంతకుముందు బద్ధుడుపై ఉంటే కదా ఇప్పుడు నీకు విముక్తి లభించేది అప్పుడు నేను బంధించిన వాళ్ళెవరు ఎవ్వరూ బంధించలే నన్ను నేనే అజ్ఞానంతో బంధించుకున్నా కనుక ఇప్పుడు వీళ్ల వల్ల బంధంలో పడుతుందనుకోవడం తెలివి తక్కువతాను ఏమిటిలా ఆలోచిస్తున్నాను పూర్వం నువ్వు నిజంగా బద్ధులువి అయినావా నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని కనుక నాకు బంధం కలిగే అవకాశమే లేదు బద్ధున్నయ్యాననుకుని బాధపడుతూ వచ్చా నిజంగా బంధం లేకుండానే విడుదల కావాలి మోక్షం కావాలి అని అఘోరించా ఇప్పుడు ఆలోచించి చూస్తే ఇదంతా పిల్ల చేష్టగా ఉంది కనుక నాకు ఈ ధ్యానాలు అక్కర్లేదు ఈ వచ్చిన మిత్రులు దూరంగా పోవాలనే కోరిక అక్కర్లేదు నేను నా ఆత్మతత్వంలో మునిగి ఉంటాను వీరితో మాట్లాడితే నాకు రాగల ప్రమాదం ఏమీ లేదు బలిచక్రవర్తిలా ఆలోచించి కేయ వాసనా త్యాగమయమైన మనసుతో వాళ్ళతో మాట్లాడి తన రాజకార్యాలను అలాగే నిర్వర్తిస్తూ వచ్చాడు కొంతకాలానికి ఆయన ఒక అశ్వమేధ యాగాన్ని సంకల్పించాడు ఆ యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించడానికి దేవేంద్ర సహదుడై ఉపేంద్రుడు స్వయంగా ఇచ్చేశాడు వచ్చి అనేక వరాలు ఇచ్చాడు కానీ బలి అప్పటికే ఆత్మజ్ఞాన సిద్ధుడై ఉన్నాడు కనుక ఉన్న పదవి పోయినందుకు దుఃఖము పడలేదు పాతాళలోక భోగాలు లభించినందుకు సంతోషము బలి చక్రవర్తి కథ ఇంతవరకు చెప్పి వశిష్ఠుడు శ్రీరాముడికి ఇలా బోధించాడు వశిష్ఠుడు అంటున్నాడు రామా రాబోయే కాలంలో నిజంగానే దేవేంద్రుడే ముల్లోలను ఏలవలసిన ప్రారంధం బలి చక్రవర్తి దగ్గర ఉంది రేపు నిజంగా పదవి వచ్చినప్పుడు కూడా బలికి కొత్తగా సంతోషం అనేది కలుగుదు అయినా ఆయన ప్రారంధ శాసం వచ్చిన వ్యవహారాలను పరిచించడు ఎందుకంటే ఆయన అప్పటికే ధ్యేయ వాసన త్యాగం చేసి ఉన్నాడు కనుక రామ నువ్వు కూడా బలిచక్రవర్తిలాగా ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానం సంపాదించి అద్వైత సిద్ధి అందుకో రామ పూర్వజన్మలలో చేసిన సాధనల బలం వల్ల ఒకప్పుడు ఆత్మజ్ఞానం ఆకాశంలోంచి పండు రాలి పడినట్లుగా చేతికెంతే సా అవకాశం ఉందని ఉదాహరణ ద్వారా నిరూపించాను ఒకప్పుడు శాస్త్రాధ్యయనం జరిగిన గురుముఖత ఉపదేశం పొందిన అది ఫలించక కొన్ని సన్నివేశాలలో తోటివారి సహకారంతో జ్ఞానం వికసించవచ్చునని పుణ్యపావనుల కథ ద్వారా వివరించాను చిన్నప్పుడు ఎప్పుడూ పొందిన ఉపదేశం ఎప్పుడూ వార్ధక్యంలో బలం పుంజుకొని విచారోన్ముఖం కాగా సరి సమయంలో సద్గురువు వచ్చి చేసే సదుపదేశం ఎలా సఫలమవుతుందో బలిచక్రవర్తి కథ ద్వారా నిరూపించాను తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు మరో ఉపాయం కూడా ఉంది అదే ఈశ్వరారాధన చిరకాలం చేసిన ఈశ్వర ఆరాధన వల్ల ఈశ్వరానుగ్రహం లభించి దానివల్ల ఆత్మతత్వ స్థితి లభించవచ్చు ఈ మార్గానికి నిదర్శనంగా బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడి కథ చెప్తాను వీణు నీకు తెలుసు కదా పూర్వం హిరణ్యకశిపుడైన రాక్షసుడికి ప్రహ్లాదుడనే పుత్రుడు ఉండేవాడు హిరణ్యకశపుడు విష్ణుద్వేషి ప్రహ్లాదుడు విష్ణుహుతుడు విష్ణు ద్వేషం వల్ల పుత్రుడైన ప్రహ్లాదుని తండ్రి అనేక విధాలుగా హింసించాడు చివరికి శ్రీహరి నరసింహావతను స్వీకరించి హిరణ్యకశపుణ్ణి సంహరించి ఎదురు తిరిగిన కొన్ని లక్షల మంది రాక్షసులను కూడా సంహరించి ప్రహ్లాదు రక్షించాడు ఆ రాజవంశంలో ప్రహ్లాదుడు ఒక్కడే వారసుడిగా మిగలడం వల్ల అతడే రాక్షస రాజయ్యాడు కానీ ఆ రాజ్యంలో ఏమీ బలం లేదు దేవతలు రాక్షస రాజ్య పౌరులను అనేక రకాలుగా పీడించుకుని తింటూ ఉండేవారు ప్రహ్లాదుడు ఏమీ చేయలేక చాలా బాధపడుతూ ఉండేవాడు ఒక రోజున ఆ ప్రహ్లాదుడు ఆ విషయం గురించి ఆలోచించి ఆలోచించి చివరికి రాక్షస జాతి భయ నివారణ కోసం నారాయణోపాసన చేయాలని నిశ్చయం చేసుకున్నాడు आलोचा अविष्णुपूजय न पूजाफलभाग्भवे विष्णु भूवा यजेद्विष्णुअुरह स्थित उपशम प्रकरण सार्लोक विष्णु का विष्णु पूजिस्ट पूजाफल क సాధకుడు తాను విష్ణువై విష్ణువుని పూజించాలి ఇదిగో నేను ఇప్పుడు విష్ణువుని అయిపోతాను విష్ణువు ప్రహ్లాదుడైపోయాడు ఆయన నాకంటే వేరు కాదు నేను ఆయనకంటే వేరు కాదు ఆకాశపుడు అంచుల దాకా రెక్కలు పరుచుకున్న ఈ గరుత్మంతుని నాకు వాహనం ఇదిగో నాకు నాలుగు చేతులు మంచాయి వాటిలో ఆయుధాలు మెరిసిపోతున్నాయి లక్ష్మీదేవి నాకు వింజామరులు వీస్తోంది కీర్తిదేవి నా పక్కన నిలబడి ఉంది సమస్త జగన్ నిర్మాతీ అయిన మాయాదేవి మరోపక్క నిలబడి ఉంది నా శరీరకాంతితో దిక్కులు నల్లబడిపోతున్నాయి నా చేతిలో పాంచజన్య శంఖం ఓంకార శబ్దాలను ధ్వనిస్తోంది నా బొడ్డులో పద్మము దానిలో బ్రహ్మ అనిపిస్తున్నారు నా చేతులలో గద ఖడ్గం శారంగ ధనుస్సు ఉన్నాయి నా ఉదరంలో అంతులేని లోకాలు కనిపిస్తున్నాయి కొన్నే నశించిపోతున్నాయి కొన్ని ఇప్పుడుప్పుడే పుడుతూ పుడుతూ ఉన్నాయి ఈ భూమి నాకు పాదాలాగా ఉంది ఈ ఆకాశం శిరస్సులాగా ఉంది ఈ దిక్కులు నా పక్క టెముకుల్లా ఉన్నాయి దుష్టబుద్ధులు గల వారంతా నా నుంచి దూరంగా పారిపోతున్నారు విరుద్ధ బుద్ధులే నా దగ్గరకు వచ్చిన వారంతా మంటల్లో పడి మిడతల్లా మాడిపోతున్నారు నా తేజస్సును ఈ సురాసురులెవ్వరూ తట్టుకోలేకపోతున్నారు బ్రహ్మా ఇంద్ర అగ్ని హరాదులైన దేవతలంతా విష్ణువు నన్ను కీర్తిస్తున్నారు ద్వంద్వాతీత మహిమాన్విత్రున్నై నేను విజృంభిస్తున్నాను నా ఈ విరాట్ రూపానికి నేనే నమస్కరిస్తున్నాను ప్రహ్లాదుడు ఈ భావన చేసి ఆ భావన బలం చేత తన ఎందు విష్ణుత్వాన్ని కల్పించుకున్నాడు ఈ ముప్పై రెండవ సరుగలో వాల్మీకి మహర్షి ప్రహ్లాదుడి యొక్క విష్ణుత్వ భావన విధానాన్ని నలభైవ శ్లోకం దగ్గర నుంచి అరవై శ్లోకం దాకా లలిత కవితామయంగా వర్ణించాడు ఉపాశ దేవతను ఆత్మస్వరూపంగా అనుసంధానం చేసుకునే విధానాలను అభ్యసించదలుచుకునేవారు ఈ ఇరవై ఆరు శ్లోకాలను అనునిత్యము మరణం చేసి తీరాలి ఆ విధంగా తనలో విష్ణుత్వాన్ని కల్పించుకున్న ప్రహ్లాదుడు ఇక ఆ స్వామికి మానస పూజ చేయదలుచుకున్నాడు వపుషో వైష్ణవాణప్రవాహేణ బహిర్విష్ణుస్థితో పర ఉపశమ్రకరణ ముప్పై రెండవ సరిగా రెండవ శ్లోకం నాలో నేను కల్పించుకున్న ఈ విష్ణు స్వరూపం కన్నా భిన్నంగా వేరే విష్ణు స్వరూపం ఉండకుండుగాక దీనికన్నా భిన్నమైన విశాల విరాట్ రూపము ఉండకుండా సంకుచితమైన వ్యష్టి దేవతా స్వరూపము ఉండకుండుగాక ఇప్పుడు నా ముక్కు పుటాలలోంచి ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహం విష్ణుస్వరూపమే కనుక అది నా ఎదుట మళ్లీ రూపుకట్టి మరొక విష్ణుస్వరూపంగా నాకు సాక్షాత్కరించుగాక అదే నా మానసిక పూజకు ఆధారమగుగాక అని ప్రహ్లాదుడు ఈ సంకల్పించి తన ఎదుట రూపుకట్టిన ప్రాణమయ శ్రీ స్వరూపానికి రకరకాలుగా మానసోపచారాలు చేశాడు ఆ తరువాత కొంతసేపటికి ప్రహ్లాదుడు తన పూజామందిరంలోకి ప్రవేశించి అక్కడ విష్ణు విగ్రహాన్ని స్థాపించి బహిరంగ పూజలు మొదలుపెట్టాడు ప్రహ్లాదుడిలా బహిరంగ పూజలు మొదలుపెట్టేసరికి దగ్గరలో ఉన్న రాక్షస పరివారమంతా ఆయనతో కలిసి శ్రీహరి పూజలు చేశారు దూరా ఉన్నవారు ఎవరిళ్లలో వారే విష్ణు విగ్రహాలు పెట్టుకుని పూజలు చేయడం ప్రారంభించారు कोई रोज राज्यमंत विष्णुपूजल तो निक्षसपौर विष्णुभक्त यथा राजा तथा प्रजा कदा दूर चूसी देवत आश्चर्य पड़ा क्रम कंगार पड़ा विपरीत विष्णुभक्ति दे दींदो अ भयपड़ सरासरी श्री महाविष्णु दिल्ली स्वामी इदेमी विपरीतम ఈ తామస జీవులంతా ఇలా నీ పూజలు చేసేస్తున్నారేమిటి దీనివల్ల ఎవరు కొంప మునకపోతోందో కదా అని గోలబెట్టారు శ్రీ మహావిష్ణువు నవి ఆశ్చర్యపడకండి కంగారు ప్రహ్లాదుడికి ఇదే చివరి జన్మ అతని భక్తి మీకు అపకారం అని దేవతల్ని ఓదార్చి పంపించేశాడు ఇక్కడ ప్రహ్లాదుడి భక్తి క్రమక్రమంగా ముదిరి వైరాగ్యంలోకి చేరింది అతను ఇతర వ్యవహారాలన్నీ మని నారాయణోపాసంలో కాలం గడిపేస్తున్నాడు ఈ స్థితిని గమనించిన శ్రీహరి ఒకరోజు అతనికి పూజాగృహంలో సాక్షాత్కరించాడు ప్రహ్లాదుడు ఆనందభర్తుడై ఆ స్వామిని మనోహరంగా స్థుతించాడు ఈ స్థుతికి వాల్మీకి మహర్షి ముప్పై మూడవ శాఖలో నుండి ఇరవై శ్లోకం దాకా కేటాయించాడు ఆ స్తికి శ్రీహరి ప్రసన్నుడై దానవంశ చూడమని ప్రహ్లాద జన్మించడమనే దుఃఖం ఉపశమించుపోయేలాగా మంచి వరం కోరుకో అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు కోరుకున్నాడు సర్వసంకల్పఫలంతరస్థిత చాలా అద్భుతమైన శ్లోకం దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏమిటి సర్వసంకల్పాలు తెలుసున్నవాడా సర్వలోకాలలోనూ ఉన్నవాడా యదుదారతమం వ్యక్తి దేన్నైతే నువ్వు అత్యుత్తమమైనట్టుగా నోబలెస్ట్ అని అనుకుంటున్నావు నువ్వు ఏది నోబలెస్ట్ అని అది నాకు ప్రసాదించు నేను ఏది నోబలెస్ట్ అనుకుంటున్నా కాదు नव्वेद लोबलेवो अभी प्रसाद देविण प्रार्थने विधानी चाल अद्भुत मैने प्रार्थना श्लोक देवा अंदर संकल्प सफलम चेदे अने लोकलू उदी कत्य प्रशस्तमो दाने अग्रह लाइ महाुतना प्रहलाद సంసార భ్రాంతులన్నీ శమించి పరమపదమైన మోక్షం లభించాలంటే బ్రహ్మత్వ స్థితిలో విశ్రాంతి లభించేదాకా ఆగని తత్మ విచారణ కావాలి కాబట్టి ఆత్మవిచారణ నీకు లభించుకోక విష్ణుమూర్తి ఇలా వరమిచ్చి గలగల పైకి లేచిపోయిన తరంగం అక్కడే నీళ్లలో కలిసిపోయినట్లుగా అంతర్ధానమైపోయాడు ప్రహ్లాదుడు అక్కడే కూర్చున్నాడు ఆనందపరంశుడి కొంతసేపు హరిస్తోత్రాలు చేశాడు కొంతసేపు అయినాక నీకు ఆత్మవిచారణ లభించుకాక అన్నారు కదా స్వామివారు కనుక నేను ఆత్మవిచారణ చేసి తీరాలి చేస్తాను అహన్నానడంబరే వచ్ఛామి తిఠామి ప్రయత్నమి ఉపశమ ప్రకరణం ముప్పై నాలుగవ సరిగా ఎనిమిదవ శ్లోకం నేను అంటే ఏమై ఉంటుంది నేను మాట్లాడుతున్నా ఇది వాగేంద్రియ క్రియ నేను పెడుతున్నా ఇది పాదేంద్రియ క్రియ నేను నిల్చున్నా ఇది ఏం క్రియ ఇది అసలు క్రియేనా నేను ఉన్నాను నేను నిల్చున్నాను ఈ రెండూ ఒకటి కాదు ఈ రెండు వేరే వేరే క్రియాపదాలే కానీ ఇక్కడ రెండు క్రియలు ఉన్నట్లు కనబడవే అది అలా ఉండని నేనేవో వేదో విషయాలు తెచ్చుకుంటున్నాను తెచ్చుకోవడం అంటే ఏమిటి అనుభవించడమే తెచ్చుకోవడం నేను విషయాలను దేనితో తెస్తున్నాను చేతులతో ఇది కరక్రియ కానీ అనుభవించడం అక్కడతో ఆగిపోలేదు కళ్ళతో రూపాన్ని తెచ్చుకుంటున్నాను ముక్కుతో వాసనలను తెచ్చుకుంటున్నాను ఇలా ఇంద్రియాలతో నానా రకాల విషయాలను తెచ్చుకుంటున్నాను మాట్లాడుతున్నాను గనక వాగింద్రియమే నేనా నడుస్తున్నాను గనక పాదేంద్రియమే నేనా ఏ పని లేకుండా నేను ఉంటున్నాను గనక ఆ ఉండడమే నేనా అనేక ఇంద్రియాలతో అనేక విషయాలను తెస్తున్నాను ఇలా ఇంద్రియాలతో విషయాలను తెచ్చే ముందు నేను మనస్సుతో చాలా ప్రయత్నం చేస్తున్నాను కనుక లోపల ఉండి పనిచేసే మనస్సును నేనా నేనెవరిని నేను దేహం కావడానికి వీలు గంధాన్ని కావడానికి వీలు రసాన్ని కావడానికి వీలు లేదు కనుక నేనెవరినయ్యే వీలుంది ఇప్పుడు అర్థమవుతోంది నిర్వికల్ప చైతన్యం యొక్క ఆభాసను నేను ఆభాస అంటే భ్రాంతి వల్ల కనిపించిన పదార్థం నా వల్లే వాక్కు కన్ను మొదలైన ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి కనుక నేను శుద్ధ చైతన్య స్వరూపిణి అని ఈ విధంగా ప్రారంభించి ప్రహ్లాదుడి యొక్క ఆత్మతత్వ విచారాన్ని వాల్మీకి మహర్షి మూడు సర్గల పాటు విస్తరించాడు అందులో ఈ మొదటి సర్గ ముప్పై నాలుగవ సర్గలో శ్లోకాలు తర్వాతి సరుకులో ఎనభై ఎనిమిది శ్లోకాలు చివరిగా ముప్పై ఆరవ సరుగలో ఎనభై శ్లోకాలు ఉన్నాయి వీటిలో ముప్పై నాలుగవ ప్రహ్లాదుడు తన విచారణ బలం చేత అనాత్మవర్గాన్ని ఆత్మని విడదీసి తాను సచ్చిత్ స్వరూపుడైన అద్వితీయుడైన ఆత్మను అని నిశ్చయం చేసుకున్నాడు ముప్పై ఐదవ ఇలా తను సాక్షాత్కారం చేసుకున్న ఆత్మస్వరూపాన్ని ఉంకార స్వరూపంగా పరిశీలించి చూసుకుని తనకు తానే నమస్కరించుకుని ఈ జ్ఞానబలంతో పూర్వపు బంధాలను గురించి ఒకసారి సింహావలోకనం చేసుకుని ఆనందించాడు ముప్పై ఆరవ సరుకులో ప్రహ్లాదుడు ఆత్మప్రాప్తి వల్ల ఆనందపరవశుడై తనకు తానే నమస్కారాలు పెట్టుకుంటూ తనను తానే స్తోత్రం చేసుకుంటూ భర్తతో భార్య క్రీడించినట్లుగా తనతో తనే ఏకాంతంగా క్రీడించాడు ప్రహ్లాదుడిలా ఆత్మచింతన చేస్తూ చేస్తూనే నిర్వికల్ప ఆనంద సమాధిలో మునిగిపోయాడు శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు అలా చాలా కాలం గడిచింది అతని అసురు పరివారం ఈ స్థితిని గమనించి అతనిని మామూలు స్థితిలోకి తీసుకురావాలని నానా రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఏవీ ఫలించలేదు రాజైనవాడు ఇలా స్తబ్దుగా పడి ఉండేసరికి రాజ్యంలో అరాచకం మరింత పెరిగిపోయింది దొంగలదే రాజ్యం అయిపోయింది కండగల వారిదే అధికారమైపోయింది స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది ఇది ఇలా ఉండగా అసురు రాజ్యం మీద దేవతల ఆగడాలు మరీ పెరిగిపోయాయి అయినా ప్రహ్లాదులు సమాధిలోంచి లేవలేదు జై గురుదత్త